కృష్ణాయ వాసువాయ దీనందగోపకరాయ గోవిందాయ నమో నమ్మ హరి శ్లోక నంబర్ థర్టీన్ ప్రణతకా మదం పద్మార్చితీమ్యేయమాపదీ ప్రణతకా మదం పద్మర్చితీమం ధ్యేయమాపదీ శంతనుం చర్ణపంకజం శను చర్ణపంకజం శనుంజమణనస్త అర్పయాతిహన్ పద్మజార్చితం పద్మజాచితమ ముయమాపది చర్ణపంకజం శను చర్ణపంకజం శను రమణు రమణనస్త అర్పయాదిహన్ పద్మార్చితమాపదే ఇక్కడికి పన్నెండు మంది గోపికలు పన్నెండు విధాలుగా శ్రీకృష్ణుని ఎలా పిలిచారు ఎలా సంబోధించారు దేనికై వాళ్ళు అర్థించారు ప్రార్థించారు ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు పద్మూడవ గోపిక ఇంకొక కోణంలో స్వామిని అర్చిస్తూ ఉంది ఇదేమిటంటే ఆయన పాద పద్మ ధ్యానం గతంలో ఆయన పాద పద్మాల్ని స్మరించడం చూచాం ఇక్కడ ధ్యానించడం చూస్తూ ఉన్నాం ప్లీజ్ ప్రణత కామదం ఫస్ట్ పాయింట్ ప్రణత అయ్యా నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ప్రణత ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారికి కామదమ్ అంటే కోరికలు ఈడేర్చేటువంటిది కోడి కోరికలు తీర్చున్నది అనర్థం ఎందుకంటే ఆయన పాద పద్మాన్ని ఇప్పుడు అడ్రస్ చేసేది అందువల్ల తీర్చున్నది ప్రణత కామదం ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికలు తీర్చున్నది పద్మజార్చితం పద్మజ అంటే తామర పువ్వు నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు కమల సంభవుడు కాబట్టి కమల సంభవుని చేత తృతీయ అర్చింపబడింది అని అర్థం కాబట్టి నీ పాద పద్మం ఎట్లాంటిది అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని సమూలంగా తీర్చేటువంటిది అది కమల సంభవుడు అంటే పద్మము నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మదేవుని చేత పూజింపబడింది ధరణ్యం మండనం నంబర్ త్రీ భూమాతకు అలంకారమైంది ధరణి అంటే భూమి ధరణి మండనం కాబట్టి భూమికి అలంకారం అయినటువంటిది నీ పాదం ధ్యేయమాపది ఆపది ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే కన్నీటి సముద్రాన్ని ఈదుతూ ఉంటారో ఇలా ఆపదల్లో ఉండేటువంటి వారికి ధ్యేయం ధ్యానింపదగింది నీ పాదం చరణపంకజం శంతనం చెతే ధ్యేయమాపది అయిన తర్వాత శంతనుం అంటే శం అంటే సుఖం శంతనుం అంటే సుఖాన్ని వృద్ధి చేసేటువంటిది నీ సుఖాన్ని పెంపొందించేటువంటిది అటువంటి తే చరణ పంకజం తే నీ యొక్క చరణపంకజం కాబట్టి ఆ పాదకమలం పాద పద్మం చరణపంకజం ఏదైతే ఉందో రమణ హే భగవాన్ రమణ ఆధిహన్ చివర లాస్ట్ లైన్ చివర అర్పయాధి హన్ ఆధిహన్ అని తీసుకోండి అక్కడి నుంచి అంటే బోధని మనకు అందించేటువంటి వాడు అర్థం బాధని తొలగించేటువంటి వాడు అర్థం కాబట్టి ఆధిహన్ అంటే బాధను హరించేటువంటి వాడా అంటే హరించేటువంటిది ఆ పాదం స్వామి యొక్క శ్రీపాదం ఏదైతే ఉందో బాధల్ని హరింపజేస్తుంది అర్థం రమణ నా స్థనేషు అర్పయ నొక్క స్థనేషు కుచముల మీద అర్పయ ఉంచవయ్య ఆ పాదాన్ని ఇక్కడ ఉంచు అని అడగడం జరుగుతుంది కాబట్టి ఇది స్వామి యొక్క పాదాన్ని ఛాతి మీద పెట్టడము అంటే హృదయంలో నింపుకోవడం అని అర్థం హృదయంలో నింపుకోవడం అంటే హృదయంలో ధ్యానించడము అని అర్థం కాబట్టి భగవాను యొక్క పాద పద్మ ధ్యానం చరణ కమల ధ్యానం ఈ శ్లోకంలో తెలుస్తూ ఉంది ఇది ప్రధానమైనటువంటిది కాబట్టి రమణ హే భగవాన్ ప్రణత కామదం ప్రణత కామదం అంటే భక్తానం వాంచితం కామదం వాంఛితం ఏది ఉన్నాయో కోరికలు వాటిని దదాతి కామదం కామ వాంచితం దాతి కాబట్టి భక్తానం వాంచితం దాతి ఇది సరేనా ప్రణత కామదం కాబట్టి ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకి కష్టాలన్నిటిని కూడాను తీర్చేటువంటిది వాళ్ళ కోరికలన్నింటినీ కూడాను తీర్చేటువంటిది కాబట్టి కోరికలు ఎన్నైనా ఉండచ్చు అవి సరైనవా కాదా అనేది వేరే విషయం కోరికలు తీరాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప తీరే అవకాశం లేదు మన మనసు కోరికలను సృష్టిస్తుంది కానీ ఆ కోరికల్ని తీర్చాలి అని అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనకు ఉంటే కానీ అవి తీర్చబడేటువంటి అవకాశం లేనే లేదు కొందరు అంటూ ఉంటారు భగవంతుడిని కోరికలను కోరడం ఏంటని ఇంకెవరిని కోరతావు భగవంతుడిని వద్దు బిచ్చగాని కోరుతావా అందరూ బిచ్చగాళ్ళు కదా సార్ ఈ ప్రపంచంలో దాత ఎవరు ఎవరికి ఏముందని దాత ఏకరా ఒక్కడే దాత ఒక్కడే దాత ఏక రామ్ బీకారీ సారీ దునియా దాత ఏక రామ్ బీకారీ సారీ దునియా దాత ఏక భక్తులంతా అట్లా గానం చేశారు దాత మనకి ఏదైనా ప్రసాదించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే కానీ సర్వశక్తిమంతులైనటువంటి పరమేశ్వరుడికి అది సాధ్యం కానీ అల్పశక్తిమంతులైనటువంటి మానవులకు సాధ్యమయ్యేటువంటి అవకాశమే లేదు గనక నీ యొక్క కోరికల్ని తీర్చాలి అంటే అది భగవంతునికే సాధ్యం కనుక భగవంతుడిని అరకపోతే ఇంకెవరిని అడుగుతామో చెప్పండి అన్నం పెట్టమని అమ్మని అడుగుతామా ఇంకెవరిని అడుగుతాం సార్ ఆకలి అమ్మ దగ్గరికి ఎట్లాగైతే పోవాల ఎందుకని నీ ఆకలిని గుర్తించి తీర్చగలిగేటువంటి శక్తి నీకు జన్మనిచ్చిన తల్లికే ఉంది కానీ మరొకరికి లేదు కాబట్టి నీ యొక్క కోరికలు ఏ విధంగా ఉండినా వాటిని ఈడేర్చాలి అనుకున్నప్పుడు అది సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరునికి సాధ్యమే కానీ మరొకరికి సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి భగవంతుణ్ణి మనం అర్థించాలి ఆకలేస్తే అమ్మ దగ్గరనే పోయి ఎట్లాగైతే అడుగుతామో అట్లాగే ఏ విధమైనటువంటి కోరిక నుండినా భగవంతుణ్ణి ఆశ్రయించడం కన్నా మరొక మార్గం లేదు సంత జనాభాయ అదే ఒక కీర్తనలో వాడుతుంది పక్షి జాయే దిగ శ ఆని చారు పక్షి దిగ తరు బాశ ఆని చారు పక్షి దిగ తరు బశని పక్షిగర్ హిండ్ ఆకాశీ హిండతే ఆకాశీ పిల్ల గర హిండే ఆ కి జపుళి పిల్లా పాసి పక్షి జాయే దిగారు పక్షి జాయ దిగ బిడ్డని గూటిలో వదిలిపెట్టి పక్షి పిల్లని పక్షి ఆకాశంలో ఎగుతుంది పక్షి జాయే దిగంతరు దిగంతరాలకు పోతూ ఉంటుంది దేనికోసం కేవలం తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం కాదు అది ఇంతకముందు ఇప్పుడు తన బిడ్డకు కూడా ఆహారం అందించాలి కనుక బిడ్డ గూటిలో ఉంది కాబట్టి ఆ గూటిలో ఉండేటువంటి బిడ్డకి ఆహారాన్ని అందించడానికి దిగంతలకు పోది కానీ అంత ఎత్తుకు ఎగిరినటువంటి పక్షి గార్హిండతే ఆకాషి గారు హిండతే జేపు గళి పిల్లా పాసే పక్షి జాయే దిగే ఆరు పక్షి జాయే దిగారు గార్ అంటే గద్ద మరాఠీలో గారు హిండతే ఆకాశీ జేపు గాలి పిల్లా పాసి కాబట్టి అంత పైకి పోయినప్పుడు అంటే ఇది మనం చూస్తూ ఉంటాం పక్షి పైకి పోవడం మళ్ళీ కిందకి రావడం గద్ద పైకి ఎగరడం మళ్ళీ కిందకి రావడం ఆకాశంలో ఉండడం ఇవన్నీ మనం చూస్తాం కానీ ఇది జనాభాకి ఇంకో రకంగా అర్థమవుతా ఉంది గారు హిండతే ఆకాశీ జపుకాళి పిల్లపా అమేజింగ్ అది దిగుతూ ఉంది కిందకి అంటే అంత పైకి లేనటువంటి గద్ద ఆ పక్షి కిందకి దిగుతూ ఉంది ఎందుకు దిగుతూ ఉందో తెలుసా నా బిడ్డ ఎట్లా ఉందో చూసిపోదామని దిగుతూ ఉందంటే అది కాబట్టి పరమేశ్వరుడు ఆయన ఎక్కడున్నాడో ఎంత చేతులున్నాడో అన్ని చోట్ల ఉన్నాడు ఏమో విషయం కానీ మధ్య మధ్యలో ఈ విధంగా అవతరిస్తాడు అని అంటే మనల్ని చూసిపోవడానికి మన బ్రతుకుల్ని బాగు చేయడానికి మనలో జ్ఞానాన్ని నింపడానికి అజ్ఞానాన్ని దూరం చేయడానికి పరమేశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు కాబట్టి దిగంతాలకు వెళ్ళినటువంటి పక్షి పక్షి పిల్లకి ఏది పక్షి పిల్ల ఏ విధంగా ఉందో ఆపదల్లో ఉందేమో అని అంత ఎత్తుకు ఎగిరినటువంటి పక్షి కిందకొచ్చి మళ్ళీ చూసి మళ్ళీ పోతట అది డైవ్ చేయడం పైనుంచి ఇలా రావడం ఇలా చూసిపోవడం అంటే బిడ్డ ఎట్లా ఉందని చూస్తుందట అది తల్లికి ఉండేటువంటి ప్రేమ కేవలం పక్షి హృదయంలోనే ఈమాత్రము ప్రేమను నింపగలిగినాడు నింపగలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఎంత ప్రేమ ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కాబట్టి అనంతమైనటువంటి ప్రేమస్వరూపుడు మన కష్టాలు ఆయన కాకపోతే ఆ వైపు తిరగాలి ఆ వైపు తిరగాలి అది ప్రధానమైనటువంటి విషయం కనుక ప్రణత ఎవరైతే ఆయన్ని ఆశ్రయించుకుంటారో ప్రణత కామదం వాళ్ళ యొక్క కోరికల్ని వంచితం దదాతి ఇది ప్రణత కామదం కాబట్టి కోరికల్ని తీర్చేటువంటి వాడు నెక్స్ట్ నెంబర్ టూ పద్మజ అర్చితం పద్మజ అంటే పద్మవు నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు కమల సంభవుడు ఆయన చేత అర్చింపబడినటువంటి పాదం అది ఎందుకో తెలుసా మొట్టమొదట సృ అసలు భగవంతుని మొదట అర్చించింది బ్రహ్మదేవుడు అది తమాషా ఆ తర్వాత సృష్టిలో మనమంతా కూడా ఆయన పాదాలని అర్చిస్తున్నాము కానీ మొదట అర్చించింది ఎవరో తెలుసా ఈ సృష్టిని తయారు చేసిన ఎందుకని సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి బ్రహ్మదేవుడికి నాలుగు తలలు పనిచేయలేదట ఓ ఒకటి కాదు నాలుగు పనిచేయలేదు బ్లాక్ అయిపోయిందంతా అప్పుడు స్వామిని అర్థిస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటాడు ఏమైనా తెలుసా క్రీడస్యమోగ సంకల్ప క్రీడస్యమోగ సంకల్ప్య ఓర్ణనాభి యథోర్ను ఈ క్రీడ సృష్టి క్రీడా క్రీడ శ్యమోఘ సంకల్ప్య ఈ సృష్టి చెయ్యాలి అనేటువంటి ఈ అమోఘమైనటువంటి సంకల్పాన్ని చేసినటువంటి పరమేశ్వర్ బ్రహ్మదేవుడు ఎలా చేయాలో దీన్ని ఆయనకు అర్థం కాకపోతే అప్పుడు అనుకుంటాడట ఊర్ణనాభి యథోర్ణుతే సాలెపురుగు ఊర్ణనాభి స్పైడర్ కాబట్టి ఆ ఎట్లాగైతే సాలెగూడును నిర్మిస్తుందో ఆశ్చర్యంగా ఉంది ఆయనకి ఎందుకని సాలెపురుగు సాలెగూడును నిర్మించడానికి కావలసినటువంటి జ్ఞానం దానికి ఉంది అందుకని అది కర్త అయింది సాలెపురు సాలిగూడు విషయంలో యోయత్కర్త సతజ్ఞ ఎవరైతే ఈ సృష్టికి కర్తగా ఉన్నారో వాళ్ళకి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అటువంటి జ్ఞానంతోనే సృష్టి చేయగలరు ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం నిమిత్త కారణం ఆ సృష్టికి అవసరమైనటువంటి మెటీరియల్ ఉపాదాన కారణం ఈ నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు ఉంటే తప్ప సృష్టి జరిగేందుకు అవకాశం లేదు కాబట్టి క్రీడస్యమో సంకల్ప్య ఊర్ణనాభి యథోర్ణుతే కాబట్టి సాలె పొరుగు సాలెగూడును ఏ విధంగా తయారు చేస్తూ ఆ విధంగా ఈ సృష్టిని తయారు చేయడానికి నిమిత్త కారణంగా ఉపాదాన కారణంగా నేను ఉండాలంటే తదా తద్విషయాందేహి తదా అట్లాగే తద్విషయాందేహి కాబట్టి ఆ నిమిత్త ఉపాదాన కారణంగా అంటే ఆ భిన్న నిమిత్త ఉపాదాన కారణంగా నన్ను తయారు చేయమని విశేషి మాధవ అటువంటి విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని జ్ఞానాన్ని నాకు కల్పించు మాధవా అని ప్రార్థన చేశాడంట అంటే ఫస్ట్లో సృష్టిని తయారు చేయడానికి ఆయన శక్తి సరిపోలేదు బ్రహ్మదేవుడికి ఇంకా ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మనం ఉన్నాం మొదట సృష్టించడానికి ఆయనకే బాధలు తప్పలేదు ఆయన సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో బ్రతికే మనకో బాధలు తప్పలేదు కాబట్టి ఆయన బాధలు ఎవరైతే తీర్చారో వాళ్లే మన బాధలు కూడా తీర్చే అవకాశం ఉంది ఆయన ఎవడంటే మాధవ మాధవ మౌనాత్ ధ్యానాత్ అది మాధవ శబ్దార్థం మౌనాత్ ధ్యానాత్ యోగాత్ విధి మాధవ కాబట్టి ధ్యానము ద్వారా యోగము ద్వారా జ్ఞానము ద్వారా ఎవరైతే తెలియబడతారో అతడు మాధవుడు గనక హే మాధవా కనుక నువ్వు మౌనాత్ నేనేం మాట్లాడితే లాభం లేదు నీ దగ్గర కేవలం మౌనం ధ్యానాత్ నిన్ను ధ్యానించడం కాబట్టి యోగాత్ కాబట్టి నిన్ను గురించి సాధన చేయడం వీటి నేను తెలుస్తావు హే మాధవా నీ పాత పద్మాన్ని నేను ఆశ్రయించి ఉన్నాను సరే నా కోరికలు తీర్చమని ఏ కోరికది క్రీడస్య మోహక సంకల్ప్య ఊర్ణనాభిహేయోర్ణుతే కాబట్టి ఈ సాలె పురుగు సాలెగూడను ఏ విధంగా అయితే తయారు చేసిందో ఆ విధంగా ఈ సృష్టిని తయారు చేయడానికి కావలసినటువంటి అభిన్న నిమిత్త ఉపాధార కారణం నన్నే సృష్టించమని ఆ చేసేటువంటి శక్తిని సృష్టికి సృష్టి స్థితి లయం సృష్టి అంటే మూడు అని అర్థం కాబట్టి ఇది సృష్టించడానికి ఇది ఉండడానికి ఇది లయించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు దేహీ ప్రార్థిస్తూ ఉండాడు కాబట్టి విశేషం మయి మాధవా దేహి కాబట్టి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా కాబట్టి నాకు అవి ప్రసాదించు అని బ్రహ్మదేవుడు ఆయన్ని ప్రార్థించాడు గనక పద్మజార్చితం నీ పాద అంటే పద్మజ అర్చితం కమల సంభవుడు బ్రహ్మదేవుని చేత అర్చింపబడినటువంటి నీ పాదం కాబట్టి సృష్టింప సృష్టింపబడినటువంటి జీవుల నుండి సృష్టించినటువంటి బ్రహ్మదేవుని వరకు అందరూ ఏ పాదాన్ని అయితే నమ్ముకున్నారో అటువంటిది నీ పాదం అందుకని బ్రహ్మ కడిగిన పాదము అన్నమాచార్య కదా కాబట్టి ఆ భగవంతుడు ఆయన యొక్క పాదాన్ని అర్చించినటువంటి వాడు బ్రహ్మ సృష్టికర్త ఆయన సృష్టిలో ఉన్న మేము కూడా నీ యొక్క పాదాన్ని నమ్ముకునే ఉన్నాము ప్రణత దేహినం వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వాడివి తీర్చేటువంటిది నీ పాదం ఇది పాదం పద్మజార్చితం అట్లాగే బ్రహ్మదేవుని చేత అర్చింపబడింది ధరణి మండనం ధరణి అంటే భూదేవి ధరణి మండనం అంటే అలంకారం నీ పాదం భూదేవికి అలంకారము అని అర్థం అంటే ధరణీం దత్తే ఇది ధరణి ధరహ కాబట్టి ఈ ధరణి భూమిని ధరించి ఉండేటువంటి వాడు భూమి ఎవరి వల్ల అయితే ధరింపబడుతుందో ఆయన ధరుడు అని విష్ణు సహస్రనామం కూడా ధరణీధర అంటే ధరణీయం దత్తే ఇది ధరణీధర కాబట్టి అధిష్టానం అధిష్టానం అంటే సమస్తానికి భూమి ఆధారం భూమి అందరికీ ఆధారం వీటన్నిటికీ ఆధారమైనటువంటి వాడు భగవంతుడు గనుక ధరణి మండనం అంటే పృథివ్యాధీనాం పంచభూతానాం పృథివ్యాధీనాం అంటే భూమి మొదలైనటువంటి వాటితో కూడినటువంటి పంచభూతానాం పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథ్వీప్ తేజవాయు ఆకాశాలు ఆధారానాం వీటికి ఆధారంగా ఏ భూమి అయితే ఉందో దానికి ఆధారత్వాత్ కాబట్టి ఈ పంచభూతాలకు కూడాను ఆధారమైనటువంటి వాడు ఆధారత్వాత్ ఆధార నిలయ హీఈస్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్స్ అర్థమవుతుంది కాబట్టి ఏది దేనిని దేనికి ఏది ఆధారమైనా వాస్తవంగా చెప్పాలంటే అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు కనుక ఆయన ఆధార నిలయమయ్యాడు అందువల్లనే ఈ భూమి భూమిగా ఉంది కనుక భూమి భూమిగా ఉండడానికి ఏ సత్తా కారణమో అది తెలియడానికి ఏ స్ఫురణ కారణమో ఆ సత్తాస్ఫురణలో రెండు కూడాను పరమేశ్వరుడే అయ్యున్నాడని అర్థం ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో దేవతలలో ఆయన ఒకడు కాడు ఇది మన ఆలోచన విధానం ఇట్ ఈస్ అవర్ థింకింగ్ మనం ఎప్పుడు అనుకుంటుంటాం అగ్నిదేవుడు వాయుదేవుడు ఇట్లా అనుకుంటాం కదా కాబట్టి అనేక మంది దేవతలు ఉన్నారు కనుక అందులో పరమేశ్వరుడు కూడా ఒక దేవుడు అనుకుంటాం కాదు సార్ ఆధార నిలయ ఆ దేవతలు ఆయా శక్తులతో ఈ ప్రపంచంలో విరాజమానం కావడానికి ఏ శక్తి అయితే ఆధారంగా ఉందో అతడే పరమేశ్వరుడు అగ్ని అగ్నిగా ఉండడానికి నిన్న చూచాం కదా సూర్యుడు సూర్యుడిగా ఉండడానికి గాలి గాలిగా ఉండడానికి నీళ్లు నీళ్లుగా ఉండడానికి భూమి భూమిగా ఉండడానికి ఎవరైతే ఆధారమై ఉన్నాడో ఆయనే పరమేశ్వరుడు ఆయన ధరణి మ రామ రాజా రమ రామ సీత రమ రామ రాజా రమ రమ సీత రమ రామ రాజా ర జ సీతా రమజ రాజ రమ సీతారామ పువ్వుకు రంగును నీటి రుచి నీ ంగును నీటికి రుచిని నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు పువ్వుకో రంగును రుచిని నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు అన్నిటిలో అన్నిట TANANI CZOODA MANY ANNITA TANANI CZOODA MANY సర్వము తానుగా మారాడు అన్నిట తనన్ని చూడమనీ సర్వము తానుగా మారాడు ఎన్నున్నా తానన్నిటిలో ఎన్నున్నా తానన్నిటిలో puvvulotaviga unnadu ennunatanannitilo puvvulotaviga unnadu puvvu kurangu nu neetikirucheni puvvu kurangu నీటికీ రుచిని నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు కాబట్టి ఈ పువ్వులో ఈ రంగు కనపడుతూ ఉందంటే ఆ రంగును చూచినప్పుడు ఆ కాంతిని చూచినప్పుడు ఆ సౌందర్యాన్ని చూచినప్పుడు ఆ సౌకుమారాన్ని చూచినప్పుడు ఆ సుగంధాన్ని చూచినప్పుడు అదంతా పరమేశ్వరుని యొక్క వైభవంగా మనకు తెలుస్తుంది విభూతి విభూతి కాబట్టి పువ్వుకు రంగును నీటికి రుచి నీ కాబట్టి నీటికి రుచి ఇచ్చాడు కాబట్టి నీటిలో ఉండేటువంటి రుచి ఏదో అది పరమేశ్వరుడు కాబట్టి నీరు నీరుగా ఉంటే లాభం లేదు రుచితో ఉండాలి ఆ రుచిని కల్పించినటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని నీళ్లు చల్లగా ఉంటాయి రుచిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇది నేను కనిపెట్టింది మెత్తగా ఉండడం అనేది మీరంటారు మెత్తగా ఉండేది ఏది స్వామీజీ హల్వానా ఏ ముఖం గడుక్కున్నప్పుడు తెలుస్తుంది నీళ్ళతో ముఖం కడుక్కుంటాం కదా సపోజు ఇసుకలాగా ఉన్నింది అనుకోండి నీళ్లు మళ్ళీ బర్ణాలు అవసరం కదా ముఖం కడుక్కుంటాయి కనుక ముఖం ఇలా కడుక్కుంటున్నామంటే మెత్తగా ఉన్నాయి ఆ నీళ్లు ఇదన్నీ దేనివల్ల వచ్చింది ఆ నీటిలో ఉండేటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఇది కేవలం పరమేశ్వరుడే నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు ఎందుకని ఇవన్నీ ఇలా తయారు చేశాడు అన్నిట తననే చూడమని కాబట్టి పువ్వులో ఉండేటువంటి కాంతి ఏదైతే కనపడుతూ ఉందో అసౌకుమార్యం అలా నిప్పులో ఏ కాంతి అయితే కనపడుతుందో నీటిలో ఏ రుచి అయితే కనపడుతుందో అదంతా కూడా పరమేశ్వరుని యొక్క విభూతులు అన్నిట తనన్నే చూడమని ఇప్పుడు ఏమయ్యాడు సర్వము తానుగా మారాడు ఇప్పుడు భక్తులుగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఎన్నున్నా తానన్నిటిల్లో పువ్వులో తావిగా ఉన్నాడు అది కాబట్టి ఏవైనా ఉండని ఈ ప్రపంచంలో పుష్పం ఉంటే దాంట్లో తావి అంటే దాంట్లో సువాసన ఏ విధంగా అయితే ఉందో అట్లాగే ఏది ఈ ప్రపంచంలో కనపడుతూ ఉండినా సత్తాస్ఫురణగా తానే ఉన్నాడు గనక కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవం కనపడినా అది భగవంతునికి వైభవంగా దర్శిస్తూ పోవాలి అందుకని ధరణి ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నవో వాటిలో నిజమైనటువంటి వైభవం పరమేశ్వరుడే కనుక ధరణి మండనం ఈ ధరణికి భూదేవికి మండనం అలంకారమైనటువంటి వాడు తాను ప్లీజ్ ధ్యేయమాపది నెక్స్ట్ ధరణి మండనం చూసుకుంటారండి టెక్స్ట్ ప్లీజ్ ప్రణత కామదం ఫస్ట్ నెంబర్ వన్ పద్మజార్చితం అంటే బ్రహ్మదేవుని చేత అర్చింపబడినటువంటి పాదం ధరణి మండనం భూమికి అలంకారమైనటువంటి భూదేవికి అలంకారమైనటువంటి పాదం ధ్యేయమాపది ఆపది అంటే కష్టాలు అని అర్థం ఆపదలు అంటే కష్టాలు ఆ కష్టాల్లో ఆపదలలో ధ్యేయం ధ్యానించదగినటువంటిది పాదం కాబట్టి కష్టాలు ఎప్పుడైనా రావచ్చు ఏ విధంగా రావచ్చు ఎలా వస్తాయో మనం చెప్పలేం కాబట్టి ఆర్తానం ఆర్తిహరణాత్ ఆర్తానాం ఆర్తిహరణాత్ దుఃఖాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటిది ఈ పాదం కాబట్టి ఏ విధంగా రావచ్చు అది దేహ సంబంధంగా కావచ్చు శారీరక మనోబుద్ధుల్లో ఎక్కడైనా రావచ్చు కష్టం అనేటువంటిది కాబట్టి దేహానికి ఉన్నట్లుండి ఏదో భయంకరమైనటువంటి వ్యాధి సోకినట్టుగా మనం వింటాం ఆ క్షణం నుంచి మనకు ఆపద ప్రారంభమైనట్టే కష్టాలు ప్రారంభమైనట్టే కన్నీట్లు ప్రారంభమైనట్టే అటువంటి అప్పుడు మనం ఎవరిని ఆచర్య మనం ఆశ్రయించాలి అని అంటే నువ్వు ఎవరినైనా ఆశ్రయించు కానీ ఆశ్రయించదగినది మాత్రం భగవంతుని యొక్క శరణ కమలం తప్ప మరొకటి కాదు అర్థం అదే ఆశ్చర్యం నీకు ఆపదలు ఎవరి వలన తీరని ఇప్పుడు నీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఆర్థిక ఇబ్బందుల్ని ఎవరైనా తీర్చని కానీ ఆ తీర్చాలి అనేటువంటి ఆలోచన సంకల్పం ఎవరు కల్పించారు చైతన్య జ్యోతిష అవభాష మనసహ మనన సామర్థ్యం కాబట్టి పరమేశ్వరుని యొక్క సంకల్పం లేకుండా ఇవ్వాలనే వాడికి కూడా ఇవ్వను వీలు కాదు అది అలా మనం ఇవ్వాలి అనేటువంటి సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది పరమేశ్వరుడి నుంచి వస్తుంది కనుక ఎక్కడని ఆపదలు తీరాలని అనుకుంటే కూడా మీరు ఒకవేళ మనకు ధనం అవసరం ఇంకోరి దగ్గరికి పోవాలనుకోండి ముందు స్వామి ముందు నిలబడి ఆయన పాదాలు పట్టుకొని హే భగవాన్ నాకు ఇది అవసరమైంది నేను వెళుతూ ఉన్నా నన్ను ఆశీర్వదించు అది అయ్యేటట్టుగా చూడు అని ఇక్కడ కనుక ప్రార్థించావంటే అక్కడ అయిపోతాడు అంతే ఇంకే ఇప్పుడు సాధువులు ఉంటారు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎంతెంతో ఆస్తులు అవి ఇవి అన్నీ ఎక్కడి నుంచి తెలుసా అప్పులు వాళ్ళు సరే అచ్యుతుని పట్టుకున్నారు అంతేళ్ళి పట్టుకుంటే రావాల్సిన అంతా వస్తాయి నేను ప్రారంభ దశలో ఆశ్రమం లేనప్పుడు కూడా చెప్పేవాడిని నా ఆలోచన కదిలేదంటే మీ జేబులు కదులుతాయి జాగ్రత్త నేనే మిమ్మల్ని యాచించను ఎందుకో తెలుసా నాకు పని కదా నాకేమవసరం ఈ ప్రపంచంలో సమస్తాన్ని వదుర్కొని వచ్చినటువంటి వాడికి ఏదన్నా ఉంటే ఆయన పనే చేస్తాం కనుక ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా అనుజ్ఞ లేకుండా ప్రేమ లేకుండా ఏది తీరేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంతకుముందు ఒక ద్రౌపది స్వామినిట్లో ప్రార్థించిందో ఆపదల్లో చూచారా ద్రౌపది ఒక తమాష ఏంటంటే అంతమంది ఉంటే ఒక్కరు రక్షించలేకపోయారు మహాబలాఢ్యులైనటువంటి ఐదు మంది భర్తలుంటే ఆమెను కాపాడే స్థితిలో లేరు అప్పుడు అనుకున్నది కృష్ణ నువ్వు దప్ప నన్ను ఎవరు కాపాడలేరు ఇంతకాలం అనుకున్న వీళ్ళు ఇంత శక్తివంతులు సర్వశక్తివంతులైనటువంటి నా ఐదు మంది భర్తలు నన్ను కాపాడుతారనుకున్నానే కానీ వాళ్ళు చాలా శక్తిహీనులని ఇప్పుడు నాకు అర్థమవుతుంది సర్వశక్తిమత్వాత్ సమస్తమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి సర్వశక్తిమంతులవి నువ్వే నన్ను కాపాడాలి అదే కదా గజేంద్రుడు అడిగాడు నీవే తప్పనీ తపరం పెరుగ ఇక్కడ కానీ అశ్విన్లోకే పరంబెరుగ ఇతర లోకాల్లో కానీ ఎవ్వరు నన్ను ఉద్ధరించలేరు నీవే తప్ప కాబట్టి నీవే ఉద్ధరించాలి కాబట్టి పరమేశ్వరుడి మీదనే పూర్ణ భారం వేసి ఉండడం కాబట్టి సంసారంలో కష్టాలున్నాయి సంసారమే ఒక కష్టం నన్ను అడిగితే సంసార బంధనాత్ విముక్త ఆ సంసార బంధం నుండి విడిపడాలి కాబట్టి ఒకటి సంసారంలో ఉండి బాధలను భీవించడం రెండు బాధారూపమైనటువంటి సంసారం నుండే విడిపోవడం ఈ రెండు భగవంతుడి వల్లనే అవుతాయి కానీ ఇంకొక విధంగా అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఆపది కష్టాలు ఎప్పుడైతే నీకు వస్తున్నాయో ధ్యేయం ధ్యానించదగింది శరణపంకజం కాబట్టి పరమేశ్వరుడు యొక్క పాదపద్మం తప్ప ఇంకొకటి కానీ కాదు మరొకటి కానీ కాదు ఇప్పుడు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది మనం వ్యా డాక్టర్ దగ్గర పోతాం డాక్టర్ మందిస్తాడు కదా అంతేనా చికిత్స చేస్తాడు ఆయుష్నివ్వగలరా ఆయుష్నిచ్చేటట్లయితే డాక్టర్లే ఉంటారు ఈ ప్రపంచం ఇంకెవరు ఉంటారు కాబట్టి వాళ్లే నిలవడం లేదు మనల్ని ఏం నిలుపుతారు చెప్పండి కాబట్టి నేను పోయేది డాక్టర్ దగ్గరికే అయినా వాస్తవంగా నా హృదయంలో ఉండేది ఎవరో తెలుసా డివైన్ ఫిజీషియన్ ఈయన ఈజ్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ భిషక్ విష్ణు సహస్రనామంలో భిషక్ ఈయన డాక్టర్ ఎందుకో తెలుసా డాక్టర్లు నయం చేయలేనటువంటి వ్యాధుల్ని పరమేశ్వరుడు నయం చేయగలడు కనుక భిషక్ తానే భేషజం కూడా తానే మందు కూడా తానే మనం కొన్ని వ్యాధులుగా మందు లేదండి మందు ఎక్కడ లేదు సార్ ప్రపంచంలో మందు లేదు పరమేశ్వరుడు దగ్గర మందు లేదా కాబట్టి భేషజం సంసార రోగస్య ఔషధం సంసార రోగస్య ఔషధం కాబట్టి ఈ సంసారం అనేటువంటి రోగానికి ఔషధం పరమేశ్వరుడే కనుక ఆ మందు ఆయన దగ్గరే ఉంది ఆ మందు కలిగినటువంటి వాడు గనక మందు ఏమో ఆయనేమో భిషక్ డాక్టర్ కాబట్టి పరమేశ్వరుని నమ్ముకొని మనం ఎక్కడికైనా కూడా వెళ్ళాలి కాబట్టి సంసార రోగ నిర్మోక్ష కారణీం అని ఈ సంసారం అనేటువంటి రోగానికి పోగొట్టేటువంటి వాడు పరాం విద్యాం ఉపధి దేశ పరాం విద్యాం ఉపధి కాబట్టి ఈ సంసారం అనేటువంటి రోగం ఎట్లా పోతుంది ఇది కేవలం అజ్ఞానం వల్లనే ఏర్పడింది కనుక ఈ అజ్ఞానమైనటువంటి రోగం సంసార రోగం పోవాలంటే జ్ఞానం కలగడం తప్ప మరొక మార్గమే లేదు కనుక పరాం విద్యాం ఆ జ్ఞానాన్ని పరావిద్యని ఉపదిద్దేశక్ దాన్ని మనకు ఉపదేశించేటువంటి వాడు జ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటి వాడు అని అర్థం కాబట్టి సంసార నిర్మూలన జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఈ వ్యాధులు ఏవి ఉండినా వైద్యోనారాయణ హరిహి అంటారు చూచారా అది అక్కడ అంటే వైద్యుడు నారాయణుడు అని కాదు దాని వైద్యుని భారీ ఎవరవుతారు అప్పుడు లక్ష్యం అవుతుంది ఆమె పూర్ కాబట్టి వైద్యోనారాయణ హరి అంటే నారాయణుడు వైద్యుని రూపంలో ఉండి నన్ను కాపాడుతాడు రక్షస్తి ఇది విశ్వాస కాబట్టి నన్ను కాపాడుతాడు అనేటువంటి విశ్వాసం అంతకన్నా ఇంకే లేదు కాబట్టి ధ్యేయమాపది కష్టాల్లో మనము ఎవరి పాదాలు పట్టుకోవాలంటే భగవంతుని యొక్క పట్టుకోవాలి నెక్స్ట్ శంతనుం శంతనుం శంతనుమ్ అంటే సుఖాన్ని వృద్ధి చేయనది శమ్ అంటే సుఖం శంతనుమ్మంటే సుఖాన్ని వృద్ధి చేయనది కాబట్టి సుఖాలు మనకు ఈ ప్రపంచంలో వాటిని అనుసరించే కష్టాలు కూడా వస్తాయి సుఖశనంతరం దుఃఖం దుఃఖస్ సుఖం చక్రవత్ పరివర్తే సుఖదుఖే నిరంతరం సుఖస్ అనంతరం దుఃఖం ఓ సుఖం వస్తుంది అది పోయి మళ్ళీ దుఃఖం వస్తుంది దుఃఖస్ అనంతరం సుఖం అలాగే ఒక దుఃఖం వస్తుంది అది పోయి మళ్ళీ సుఖం వస్తుంది చక్రవర్తు పరివర్తే ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి కింద ఆకులు పైకి పోతూ ఉంటాయి పై ఆకులు కిందకు వస్తూ ఉంటాయి సుఖాలు పోతూ ఉంటాయి దుఃఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు పోతూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి కానీ సుఖదు నిరంతరం సదా నిరంతరం ఎల్లప్పుడూ కూడాను ఈ సుఖదుఖాల సుడుగుండంలోబడి జీవితాన్ని అన్యాయం చేసుకుంటూ పోతాం కనుక దీని నుంచి మనల్ని ఉద్ధరించేటువంటి వాడు కాబట్టి ఈ సుఖదుఖాల మధ్య మనం సుఖపడలేము శంతను కాబట్టి సుఖాన్ని వృద్ధి చేసేటువంటి వాడు ఇక దుఃఖం అనేటువంటి ప్రశ్నే లేదు కాబట్టి సద్వృత్తానం సుఖం దళాది సద్వృత్తానం చక్కటి జీవనం సద్వృత్తానం ఇది సద్వృత్తి అంటే ధర్మ మార్గం నాయన సద్వృత్తి అంటే ధర్మ మార్గం కాబట్టి మనల్ని ధర్మ మార్గంలో నడిపించి ఎందుకంటే ఈ సృష్టిలో నియతి ఉంది మీకు తెలుసు కదా ఆర్డర్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం జీవించడం ఏదైతే ఉందో సద్వృత్తానం ధర్మ మార్గంలో మనల్ని జీవింపజేసి తద్వారా మన సుఖాన్ని వృద్ధి చేసేటువంటి వాడు గనక శంతనం శంతనం సద్వృత్తి సద్వృత్తానం సుఖం దాతి కాబట్టి ఆనందాన్ని ఇచ్చేవాడు కారణం రసవయస ఆయనే రసస్వరూపుడు ఆనందస్వరూపుడు కాబట్టి రసం ఏ ఆయం లబ్ధ్వా ఆనందీభావతి కాబట్టి ఆ రసరూపుడైనటువంటి పరమేశ్వరుని ఎవరైతే లబ్ధ్వా పొందుతారో వాళ్ళు ఆనందీ భవతి ఈ ప్రపంచంలో ఆనందంగా తృప్తిగా ఉంటారని తైత్తిరే ఉపనిషద్దు కాబట్టి అటువంటి ఆనందాన్ని మనలో వృద్ధి చేసేటువంటి వాడు పరమేశ్వరుడు శంతను శంతం కాబట్టి ఆయన పాదాల దగ్గర మనం చేరిపోతూ ఉన్నాం బ్రహ్మమును తెలుసుకోవడం వల్ల బ్రహ్మమును పొందడం వల్ల ఈ ప్రపంచంలో బ్రహ్మానందాన్ని పొందుతాడు మనిషి కాబట్టి నేను ఒక ఈ వెన్నముద్దలు రాశాను మనస్సుతో కట్టి తెచ్చాను మల్లెదండ కృష్ణ మనస్సుతో కట్టి తెచ్చాను మల్లెదండ కృష్ణ మనసుతో కట్టి తెచ్చాను మల్లెదండ ముందే వేసారు ఎవ్వరో మందారమాల భక్త మందారం నేనేమో మనసుతో గట్టి తెచ్చాను నీకు మల్లెదండ నేను నీకు వేద్దామని తెస్తే అంతకు ముందే ఎవరో వేసేశారు ఇంకా నాకు ప్లేస్ లేకుండా పోయింది మనస్సుతో కట్టి తెచ్చాను మల్లెదండ ముందే వేశారు ఎవరో మందార ఏమి చేయుదును మాలను పాదాల చూచే ఏమి చేయుదును మాలను పాదాల చెంతవుచే నీ అడుగుల కడ పడి ఉమి చేయుదును మాలను పాదాల వద్ద నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ నీ మెడలో వేసేటువంటి భాగ్యం నాకు లేదేమో ఇంతకుముందు చాలా మంది భక్తులు వేశారు ఇప్పుడు నేనున్నాను కాబట్టి నీ మెడలో అలంకరించేటువంటి భాగ్యం నాకు లేకపోయినా కనీసం నీ అడుగుల దగ్గర పెట్టి నీ పాదాల దగ్గర పెట్టి ఆడ పడి ఉంటాను నేను ఎప్పుడు ఎందుకని నీ మెడలో వేసి నీ మెడను పట్టుకొని ఊగులు నేను నీ పాదాల దగ్గర అయితే పవిత్రంగా పడి ఉంటాను భగవాన్ అని అదన ముద్దలా రాశాను కనుక ఆపది మనకు వచ్చేటువంటి కష్టాలని తొలగించేటువంటి వాడు మన సుఖాన్ని పెంపుందించేటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుని యొక్క చూడండి ప్రణత కామదం ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికల్ని తీర్చేటువంటిది పద్మజార్చితం కమల సంభవుడైనటువంటి బ్రహ్మదేవుని చేత అర్చింపబడింది ధరణి మండనం భూదేవికి అలంకారమైనటువంటిది ధ్యేయమాపది కష్టాల్లో ధ్యానించదగినటువంటిది తరువాత ఆదిహన్ ఆదిహన్ అంటే బాధన హరించేది ఎప్పుడు ఏ బాధ వచ్చినా స్వామి పాదాలు పట్టుకోవాలి అంతకన్నా ఇంకేం లేదు కష్టాలు వచ్చినప్పుడు స్వామి పాదాలు పట్టుకోవాలి ఎందుకని మన కష్టాలన్నీ కూడా తీరిపోయేది అక్కడే గనక రమణ హే భగవాన్ రమింపజేసేటువంటి వాడు ఎక్కడ నహ మా యొక్క స్థనేషు మా యొక్క ఛాతి మీద స్థనేషుడి హృదయం మా యొక్క హృదయములు స్థనేషు అర్పయ్య అర్పయ ఏది తే చరణ పంకజం తే చరణ పంకజం నీ యొక్క పాద పద్మం ఏదైతే ఉందో అది మా యొక్క హృదయములో పెట్టమని ప్రార్థన చేయడం ఈ అంటే స్వామి యొక్క పాద పద్మ ధ్యానం అర్చనం కాదు ధ్యానం నెక్స్ట్ సురవర్ధనం శోకనాశనం స్వరితేణునాష్టు చుంబర రాగవిస్మాం ఋతరరాగ విస్మాం ఋణ వితరవీర తేతరామృత సురవర్ధన శోకనాశనం స్వరితేణునాష్టు చుంబర రాగ విస్మాం నృణ వితరవిర తేతరామృత సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ చుంబితం ఇది అధరామృతం హే భగవాన్ నీ అధరముల మీద నీ పెదవుల నుండి జాలువారేటువంటి అమృతం ఏదైతే ఉందో అందుకని మనం గీతని గీతామృతం అంటాం ఎందుకని పరమేశ్వరుని యొక్క ముఖకమలము నుండి ఆవిర్భవించింది గనక కాబట్టి గీతామృతం గీత అమృత స్వరూపమైనటువంటిది కాబట్టి అమృత స్వరూపాచార నారద మహర్షి కాబట్టి మనల్ని కూడా అమృత స్వరూపంగా మారుస్తుందని కాబట్టి అధరామృతం అధరం అంటే పెదవులు అమృతం అంటే ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అని అర్థం ఇంకేం కాబట్టి అధరామృతం కాబట్టి మధురాష్ట్రకంలో చూసాను చూచారా మధురాధిపతే అఖిలం కాబట్టి అది మధురం దివ్యమైనటువంటిది సురత వర్ధనం సుఖాన్ని వృద్ధి చేసేటువంటిది ఇక్కడ సురత శబ్దం ఆడడంలో ఉద్దేశం ఏంటంటే అత్యుత్తమైనటువంటి సుఖం ఉందో ఈ ప్రపంచంలో అటువంటి దాన్ని ఇచ్చేటువంటిది ఒక్క క్షణాన సుఖం ఉండి మరొక క్షణంలో లేకపోయేటువంటిది కాకుండా ఎప్పుడూ ఉండేటువంటి సుఖాన్ని మనకు ప్రసాదించేటువంటిది సురత వర్ధనం ఊరికే ప్రసాదించడం కాదు వర్ధనం దాన్ని వృద్ధి చేయడం శోకనాశనం కాబట్టి సుఖాన్ని పెంపొందిస్తూ పోతూ ఉంది గనక మరొక వైపు దుఃఖం లేకుండా చేస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడైతే సుఖము నీకు చేరిపోయిందో అది అక్షయ సుఖం నశించినటువంటి సుఖం ఈ ప్రపంచంలో సుఖాలేం మన కొత్తవి కాదు మన కళ్ళ ఎండమావుల్లాగా అవి అదృశ్యమైపోతూ ఉండడం మనం చూస్తున్నాం అట్లా కాకుండా అక్షయ సుఖం నశించినటువంటి సుఖం అవ్యయసుఖం వ్యయం కానిటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని పెంపొందిస్తూ ఉంది గనక శోకనాశనం ఇంకా దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు ఏది అతరామృతం అంటే భగవంతుని యొక్క వాణి భగవద్వాణి అని అర్థం అతరామృతం అంటే స్వరిత వేణునా సుష్ఠు చుంబితం స్వరిత అంటే మరోగుతూ ఉండేటువంటి స్వరిత స్వరం వేణునా అంటే వేణువు చేత మ్రోగుతున్నటువంటి వేణువు చేత మురళి చేత సుష్ చుంబితం సుష్ఠు చక్కగా చుంబితం అంటే దాన్ని చుమ్మనం చేయడం ముద్దెట్టుకోవడం అని అర్థం సరేనా ఎవరు ముద్దెట్టుకునేది మురళి కాబట్టి ఆయన పెదవుల మీద మురళి ఉంటుంది కనుక అధరామృతాన్ని నిరంతరం కూడా ఆ మురళి పానం చేస్తూ ఉంది అర్థం స్వరిత వేణున సృష్టి చుంబితం నెక్స్ట్ ఇతర రాగ విస్మరణం రుణం రుణం మనుషులకి మానవులకి ఇతర రాగ విస్మరణం మరొక దాని మీద కోరికపోకుండా ఇతర అన్యువులైనటువంటి రాగ కోరికలు ఉన్నాయో వాటి మీదకి పోకుండా విస్మరణం వాటిని స్పరింపజేయకుండా చేస్తుంది అనమాట వాటిని కోరకుండా చేస్తుంది విస్మరణం రుణం హే వీరా ఇక్కడ కూడా మళ్ళీ వీర వీర శబ్దం మనం చూసాం కదా పరాక్రమశాలిత్వాత్తే కాబట్టి ఓ వీరా అంటే వీరులే వితరణ చేయగలరు లోభులు చేయలేరు కదా కాబట్టి వితరణ చేయాలంటే వీరులై ఉండాలి ఓ వీరా నువ్వు ఒక పని చేయి అధరామృతం నీ యొక్క ఆ కెమ్మోబి రసం ఏదైతే ఉందో అధరామృతం దానిని వితరా దాన్ని మాకు వినియోగించ నహ వితరా అది మాకు అనుగ్రహించు అని ప్రార్థించడం అంటే శ్రీకృష్ణుని యొక్క అధరామృతాన్ని ఈ పద్నాలుగవ శ్లోకంలో గోపిక అర్థిస్తూ ఉంది ప్రార్థిస్తూ ఉంది అంటే జ్ఞానం పరమే పరమేశ్వరుని యొక్క వాణి అది జ్ఞానవాణి గనక ఆ జ్ఞానవాణిని ప్రసాదించమనడమే ఇక్కడ అధరామృతం అంటే సురతవర్ధనం రుణాం అన్నట్టు చూసారా మూడవ లైన్లో రుణాం అంటే మానవులకు అని అర్థం సుఖం మల్పం బహు క్లేశ విషయగ్రాహిణా నృణ అనంత బ్రహ్మనిష్టానా ఇతి వేదాంత డిమా ఆచార్యులు వారు వేదాంత డిమలో చెప్తాడు సుఖం మల్పం బహు క్లేశ ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో మానవులకు ఇవన్నీ కూడాను ఇందులో ఉండేటువంటి సుఖం కొద్దీ దుఃఖం ఎక్కువ సుఖమల్పం బహు క్లేశ విషయగ్రాహిణాం రుణం ఈ విషయగ్రాహిణాం ఈ విషయ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాటిని ఆశిస్తూ ఉండారో అటువంటి విషయ సుఖాల కోసం ఆశించేటువంటి రుణం మానవులకి సుఖమల్పం బహుక్లేశ అదే వేదాంతం దగ్గరకు వచ్చామనుకోండి అది బ్రహ్మజ్ఞానం గనక అధరామృతం గనక అనంతం బ్రహ్మనిష్టానాం కాబట్టి ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ఉండేటువంటి సుఖం ఆనందం ఏదైతే ఉందో అనంతం అది అనంతానందం అనంతానంద స్వరూపం అది అందుతూ ఉంది అని అర్థం కాబట్టి శోకనాశనం ఎట్లా స్మృతి మాత్రేనా శోకనాశనం స్మృతి మాత్రేణ భక్తానా శోకం నాశయతీతి స్మృతి మాత్రేణ కేవలం భగవంతుని స్మృతికి తెచ్చుకోవడం వల్లనే అంటే భగవంతుడు మన స్మృతిలో గనక నిలిస్తే శోకాలు లేనే లేవు ఎందుకని అసలు శోకాలని అనుభవించాల్సింది మనసే కదా నాయన దుఃఖాన్ని అనుభవించేది ఎవరు మోకాళ్ళ కాబట్టి దుఃఖాన్ని అనుభవించేది మనసు ఎప్పుడైతే ఆ మనసులో భగవంతుని యొక్క స్మరణ చేరిపోయిందో వీటి దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు గనక స్మృతి మాత్రేనా భక్తానం శోకం నాశయతి ఇది శోకనాశనం కాబట్టి మనకు స్మృతి మన మనసులో భగవంతుడిని నిలవాలి దీన్ని బట్టి ఏమర్థం అవుతూ ఉంది మనకు నిరంతరం కూడాను భగవంతుణ్ణి స్మరిస్తూ పోవాలి స్మరణ దుమారు స్మరవర వ స్మరవారం వేత స్మరణ ద కుమారు స్మరవారం ఏం చేస్తున్నాడు మనకేం తెలుసు ఘోష కుటీర పయోగృతరం ఓషకుటీర పయోగృతరం గోకుల బృందవన సంచోరం ఘోషకీర పయోదృతరం గోకుల బృందవన సంచారం స్మరవరం వరచే స్మరణ కుమరం స్మరవరం వరం సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన ఇటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కావేరీ నదీ తీరంలో దిగంబరుడుగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇట్లా పాడాడు ఘోషకుటీర పయోగృత చోరం కాబట్టి గొల్లవాళ్ల ఇళ్లలో ఉండేటువంటి పాలు పెరుగులు చోరం దొంగలిచ్చేటువంటి వాడు ఏం పెద్ద గొప్పవడేం కాదు ఇంత వ్యవహారం ఉంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అక్కడ ఏ పాలు దంగలించాడో ఏ పెరుగు దొంగలించాడో అది దేవుడికి ఎరుగు కానీ ఆ దొంగతనం తెలిసిన వాడు నీ మనసును కూడా దొంగలిస్తాడు అది మాత్రం మర్చిపోవద్దు జాగ్రత్తగా ఉండు ఎందుకో తెలుసా ఎవరు ఎన్ని దొంగలించినా పోలీసులు పట్టుకోగలరేమో ఈయన దొంగలిస్తే పట్టుకునేటువంటి అవకాశం లేదు ఒక్కసారి దొంగల్లో ద్వార మన యొక్క చిత్తాన్ని గనక అపహరించాడంటే ఘోషకూటరపయోతోరం గోకూల వృందనసార స్మరవరం వర చేత స్మరణకు స్మరవారం వారం ఆయి ఈ గోకుల బృందావనంలో మన మనం కనపడుతూ ఉండేటువంటిది కాబట్టి బృందావన విహారి ఆ బృందావనంలో ఉండేటువంటి వాడు అంటే హృదయం అనేటువంటి బృందావనంలో నిత్యం క్రీడించేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో దృక్ చైతన్యం ఆయనకే హృదయాన్ని దొంగలించేటువంటి అవకాశం ఉంది గనక ఆ పరమేశ్వరుని చేత ఎవరైతే ఎవరి హృదయమైతే ఆయన స్పృశించడం జరిగిందో ఆ హృదయంలో ఇక ఎందుకని ఆనంద స్వరూపుడు కనుక రసో వయసహా ఇక శోకం ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి స్వరత వర్ధనం శోకనాశనం స్వరిత వేణున సృష్టి చుంబనం ఆ మొరళి చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటో మనకు తెలియదు కానీ ఎప్పుడు స్వామి దగ్గరే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది కదా సత్యభావం ఉంటుంది ఎప్పుడు పోని రుక్మిణి ఉంటుంది అంత మహాభక్తురాల్లో ఏమీ లేదు ఎప్పుడు మొరలో చెక్కుని ఉండేటువంటిది స్వామి ఒక్క వేణువునే అది దాని యొక్క భాగ్యం ఒకసారి స్వామి నిద్రపోతున్నట్టుగా నటిస్తే ఎందుకంటే ఆయన నిద్రపోతే ఇంక మనం ఇంతే కదా భగవంతుడు నిద్రపోతాడా డీలక్స్ పక్క అనుకోండి ఇక్కడ తిరుపతి పోతూ ఉన్నాం ఎక్కడ ఆగదు నాన్స్టాప్ పోతూ ఉండే డ్రైవరు అందరూ నిద్రపోతూ ఉంటారు కండక్టర్తో సహా చెక్కింగ్ ఉండేవిడైతే ఉంటాడు వాడితో సహా బస్సులో ఉండే వాళ్ళందరూ నిద్రపోవచ్చు కానీ ఒక్కడే నిద్రపోకూడదు కదా ఎవరు డ్రైవరు వాడొక్కడు నిద్రపోయాడు అనుకోండి అందరికీ ఇంకా శాశ్వతమైనటువంటి నిద్ర అని అర్థం కాబట్టి ఎవరైనా నిద్రపోవచ్చు పరమేశ్వరుడు నిద్రపోయే అవకాశం లేదు కానీ ఆయన నిద్రపోయినట్టు నటిస్తున్నాడట ఇది లీలా మనుష విగ్రహుడు కనుక ఆయన ఒక లీల అలా చేసినప్పుడు ఈ రుక్మిణి అయితే ఇట్లాంటి పన్ను చేయదు సత్యభావంలా అంటే నిద్రపోతూ ఉన్నాడు పైగా ఊరికే నిద్రబడే కాస్త గుర్రు పెడతాడు విసల్ ఆ విసలు ఒకటేస్తాడు మధ్యలో పాపం ఆవిడ నమ్మి దగ్గరకు పోయి మెల్లగా దాన్ని తీసుకొని ఏది మురళిని దూరంగా పక్క రూమ్లో తీసుకెళ్ళి ఏ నిజం చెప్పి ఇప్పుడు ఎవరు వినడం లేదు ఏంటే నీలో ఉండే గొప్పతనాన్ని ఎందుకని మేము భార్యలేం కానీ అష్ట భార్యలు ఉన్నాం మేము దూరమై కష్టపడుతూ ఉన్నాం నువ్వు అట్లా కాదు నువ్వేం కోరడం లేదు అతన్ని అతనే తెచ్చి నిన్ను మొల్లో పెట్టుకొని ఉన్నాడు పైగా పెదవుల మీద ఉండేటువంటి ఆ ధరామృతాన్ని అది నీకు వితర నీకు ఎప్పుడు ఆయన దాన్ని నీకు ఇస్తూనే ఉన్నాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏంటి నీలో గొప్పతనం ఆ మురళి చెప్పిందంటే అమ్మ మీరు పెద్దవాళ్ళు నేనేం పెద్దగా చదువుకోలేదు అందు మీరంటే కాలేజీలో గీలేజీల్లో బాగా జరిగారు హాయ్ అనడం మీకు తెలుసు నాకు తెలియదు కాదు ఇదిగో ఒక్క మాట చెబుతున్నాను అసలు ఏముందో చూడు నాలో అన్నదట ఏముందో చూడమంటే ఏముందో చూసిందట ఏమి ఉంటే ఆకర్షించదు ఏమి లేదు బోలు అంతా బోలు ఏమీ లేదు కదా నీ దగ్గర మా దగ్గర ఇండి ఉంటే మమ్మల్ని దూరంగా పెట్టాడు ఏమి లేని నిన్ను దగ్గరకే చేర్చాడు అదే భగవంతుడికి కావాలి నా నువ్వు కాగలిగితే పరమేశ్వరుడు చెప్పేది అదే ఎంటీ దై సెల్ఫ్ ఐ షల్ ఫీల్ ది నువ్వు ఖాళీ అయిపో నిన్ను నింపుతానో లేదో చూడు కాబట్టి అహంకారము మమకారము అనేటువంటి దూరం చేసుకొని ఈ అహంకార మమకారాలకు ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో అప్పుడు నాకు దగ్గరైపోతావు కాబట్టి ఆ వేణువుకు ఉండేటువంటి కేవలం ఏడు రంధ్రాలు కదా మురళిలో ఏడు రంధ్రాలు ఉంటాయి అయ్యన్నా మనకు తెలుసా తెలీదా చూడండి కావాలంటే ఏడుంటాయి ఆ ఏడు ఏంటో తెలుసా సారీ గమ పద నే సరాలహి ఏడు కాబట్టి ఏడుటిని నింపుతూ పోతూ ఉండాడు అది తమాషా ఒకదాన్ని కాదు ఏడింటిని కూడాను నింపుతూ పోతూ ఉండాడు పరమేశ్వరుడు కాబట్టి మనకు ఉండేటువంటి పంచేంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి ఆరు దీంతోనే నడుస్తూ ఉంది జగన్నాటకం అంతా కూడాను కాబట్టి అవంతా కూడాను మన పంచేంద్రియాల్లో పరమేశ్వరుని తత్వం నిండిపోవాలి మన మనోబుద్ధుల్లో ఈశ్వర చైతన్యమే దోగాడుతూ ఉండాలి అట్లా గనక చేసినట్లయితే పరమేశ్వరుడు మనల్ని నింపుతాడు ఇది నింపేటువంటిది కనుక అధరామృతం చేత నింపేటువంటి వాడు అని అర్థం అది ప్లీజ్ veṇuravā amṛta pānakiśoram veṇuravā amṛta pānakiśoram అమృతనకిశోరం సృష్టి స్థితిలయ విహారం స్మరవారం వారం చేత స్మరణ కుమారు స్మరవారం వారం వేణు రవామృత పానకిశోరం అదే ఇక్కడ స్వరిత వేణున సృష్టి చుంభితం కాబట్టి ఆయన యొక్క అధరామృతాన్ని నిరంతరం పెదవుల మీదనే ఉంది గనక మురళి అది గ్రోలుతూ ఉంది అదేంటో తెలుసా సృష్టి స్థితి లయాలు ఆ వేణు రవామృతంలో నిండిపోయి ఉన్నాయి కాబట్టి స్మర వారం వారం మటి మాటికి భగవంతుణ్ణి స్మరించు ఎందుకని స్మరించదగినటువంటి వాడు ఆయన ఒక్కడే కాని మరొకటి కాదు ఆ యొక్క ఆనందమయమైనటువంటి అద్భుతమైనటువంటి అనిర్వచనీయైనటువంటి అదృశ్యమైనటువంటి పరమాత్మ యొక్క గానం ఏదైతే ఉందో ఆ రవం మురళి రవం దాన్ని వినాలి అది ఆ కాబట్టి రెండే రెండు గానాలు భగవంతుడికి తెలిసింది మనకు చాలా పాటలు తెలుసు ఆయనకి రెండే రెండు తెలుసు ఒకటి మురళి గానం రెండవది గీతా గానం అందుకన్నా ఇంకేం లేదు ఈ రెండు చాలా కాబట్టి మురళిగానం భక్తికి గీతాజ్ఞానం గానం వచ్చేసి జ్ఞానానికి ఈ భక్తి జ్ఞానాల యొక్క సమ్మేళనంతో పరమేశ్వరుడు మనకు ఆయన యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు ఆరవమును గని ఆనందము గనీ ఆరవమును విని आनंद मुगनी तন্মयय नैदी गोपिका तनुवनु मरचिंदी राधिका तন্মयय नैदी गोपिका तनुवनु मरचिंदी राधिका ब्रंदावनिलो నందనను బృందావనీలో నందనందను మ్రోగిన మోహన మురళి చైతన్య సుందర రవళి ఆరవమును విని ఆనందముగని తన్మయమై నదీ గోపికా తనువును మరచింది రాధికా బృందావనిలో నందనధనుని బృందావనిలో నందనధనుని భ్రోగిన మోహన మురళి చైతన్య సుందరవళి ఏమో ఈ గొంత అక్కడ ఉండిందేమో లేకపోతే నాకెట్లా వస్తే ఈ పాటలు నేను అనుకుంటూ ఉన్నాను ఏదో కనీసం ఒక ధూళిగా ఒక రేణువుగా ద్వాపరంలో ఆ పరమేశ్వరుని యొక్క పాద ధూళిలో ఒక రేణువుగా ఉన్నదేమో ఒక చోట రాశాను నీ వేణువు బాగుందయ్యా ఇదొక వెన్న ముద్దా ఇదిగో చోడు నువ్వు బ్రహ్మాండంగా ఊర్తూ ఉన్నావు స్వరీత సుష్టు చుంబితం కాబట్టి ఆ యొక్క గే గు్రోతు ఉంది సుష్టు చక్కగా ఏది అవేణువు బాగానే ఉంది కానీ నాకు అర్థంగా ఎంత ఒకటి ఉంది చెప్పు మురళి నూదుతూ మారు పలకకున్నా ఇప్పుడు మురళి పూర్తూ ఉండాడు అనుకోండి మనం పిలిస్తే పలకతాడా రెండు పనులు ఎట్లా చేస్తాడా మురళినన్నా బోదాలా మనకన్నా సమాధానం చెప్పాలా మనం పిలుస్తూ ఉన్నామనుకోనికృష్టం ఆయన ఏం చేయాలి చెప్పండి మురళి నూదు తుమ్మారు పలకకున్నా మగవాడని జనులు చెప్పుకోరా వాళ్ళందరూ చెప్పుకుంటారు రేపు ఈయన పిలుస్తున్నా కూడా ఆయన పలకలేదు కాబట్టి మోగోడేమో పాప ఈయన కృష్ణ కృష్ణా అంటూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు కానీ ఈయన పిలవడమే కానీ ఆయన పలకడం లేదు కనుక ఈయన ఏమన్నా మూగవాడేమో అని అందరూ అనుకోరా నిన్ను మురళ్ళి నూదు తుమ్మారు పలకకున్న మొగవాడని చెప్పుకోరా మాటలాడుము ముత్యాలు రాలిపో మాటలాడుము ముత్యాలు రాలిపో నీ అడుగుల కడ పడి ఉన్ని కృష్ణ కృష్ణ కాబట్టి మనం మురళికి కూడా ఇసురు పెట్టాము అది తమాషా అయ్యా ఇప్పుడు మురళిలో గొప్పతనం ఏముందా అని సత్యభావం అన్వేషిస్తే మనం ఇంకొక మెట్టు పైకి పోయినాం ఏంటో తెలుసా ఊదుకుంటే ఊదుకుంటాడులే అయ్యా ఒక విషయం ఉంది నువ్వు అట్లా మురళిని ఊదుకుంటూ మాతో కనుక మాట్లాడకుండా ఉంటే నువ్వు మోగవాడు జనమంతా కాబట్టి మురళిని పక్కన పెట్టి నాతో మాట్లాడు అదేడా మురళిని పక్కన పెట్టి నాతో మాట్లాడు కనుక స్వరిత వేడున సుష్ కాబట్టి ఇతర రాగ విస్మరణం రుణం స్మరణ విస్మరణ విస్మరణం ఇతర రాగ కాబట్టి మనలో అనేకమైనటువంటి రాగాలంటే కోరికలు అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి ఇతర రాగ అన్యములైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ విస్మరణం రుణం కనుక నీ అర్ధరామృతం ఎట్లాంటిది ఇతర కోరికలన్నింటినీ దూరం చేస్తుంది భగవాన్ నీ పాదాలు చేరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆశించాలని అనిపించదు ఈ ప్రపంచంలో కాబట్టి ఇతర రాగాలని ఇతర కోరికలన్నింటినీ కూడా దూరం చేస్తుంది ఏకైక కోరిక ఏమిటో తెలుసా నీవే కావాలి కానీ ఇంక రెండవది మాకు అవసరం లేదు ఇది అనన్య చిత్తంతో పరమేశ్వరిని ఆరాధించేటువంటి పద్ధతి అనన్యచిత సత వం స్మరతి నిత్యశ తులభం పార్థ నిత్యయుగిన అద్భుతమైనటువంటి శ్లోకం అక్షర పరబ్రహ్మయోగంలో కాబట్టి ఎల్లప్పుడూ నిత్యం పరమేశ్వరుణ్ణి మనసులో పెట్టుకొని ఉండేటువంటి చిత్తం అనన్యచేత కాబట్టి అన్య చిత్తం కాదు అన్యరాగ విస్మరణం గనక అనన్యచేత సతతం ఎల్లప్పుడూ కూడాను కాబట్టి రెండవ దాని మీదకి నా మనసు పోదు నీ మీదనే ఉంటుంది అట్లా యహ మాం స్మరతి నిత్య సహా హే అర్జున యహ ఎవడైతే మా నన్ను స్మరతి నిత్యశ నిరంతరం కూడా నన్ను అట్లాగే స్మరిస్తూ ఉంటాడో తస్యాహం సులభ పార్థ అహం తస్ష వాడికి నేను అహం సులభ సుఖేన లభ్య ఇది కాబట్టి వాడికి సుఖంగా దొరికిపోతాను నేను నిత్యయుక్త యోగిన నిరంతరం వాడి మనసు నాతోనే కూడి ఉంటుంది కనుక నిత్యయుక్త యోగిన తస్యాహం సులభ పార్థ ఇప్పుడు అర్థమైందే భక్తి అనేటువంటిది చాలా సులభమైనటువంటిది ఎందుకని చెప్పండి తస్యాహం సులభ పార్థ హే అర్జున వాడికి నేను సులభుణ్ణి అన్నాడు అనుకోండి భగవంతుడు సులభుడు అయితే అంటే సులభంగా లభ్యమయ్యేవాడైతే ఆయన్ని పొందడానికి ఉండే మార్గము భక్తి ఇది సులభమా కష్టమా కాబట్టి సులభ సాధ్యుడు సులభ సాధ్యుడు సుఖీన లభ్య కష్ట సాధ్యమైనటువంటి వాడు కాడు అయ్యా భగవంతుడిని పొందడం చాలా కష్టం ఎవరికి కష్టం భగవద్భక్తి లేని వాళ్ళకి కష్టం అంతేగాని భగవద్భక్తి ఉంటే ఆయన చాలా సులభుడు ఒకవేళ భక్తి కనుక కష్టమైపోతే అప్పుడు భగవంతుడు ఏమవుతాడు తెలుసా కష్ట సాధ్యం అవుతాడు అండర్స్టాండ్ ది పాయింట్ భక్తి గనక కష్టమైతే ఆయన కష్ట సాధ్యం అవుతాడు భక్తి సులభం గనక ఆయన సులభ సాధ్యం అవుతూ ఉన్నాడు గనక అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ నారదమహర్షి అన్యస్మాత్ అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి జ్ఞానయోగం ఉంది హఠయోగం ఉంది రాజయోగం ఉంది అన్ని యోగాలు ఉన్నాయి అన్నిటికంటే కూడా సులభమైనటువంటిది అన్యస్మాత్ అన్ని యోగాల కంటే కూడా భక్తి సులభమైనటువంటిది పరమేశ్వరుని పట్టుకోవడానికి ఇంతకన్నా మార్గం లేనేలేదు కాబట్టి దీనికి ఒకటే అన్యరాగ విస్మరణం అంటే తస్మిన్ అనన్యత తద్వి తద్విరోధిషు ఉదాసీనత తస్మిన్ ఆ భగవంతుని ఎందు అనన్యత అనన్యమైనటువంటి భక్తి రెండవ ఆలోచన లేనిటువంటి అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో సాగేటువంటి భక్తి తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఏదైతే ఆ భగవంతునికి విరోధంగా ఉంటుందో నిత్యుడైనటువంటి భగవంతునికి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీని మీదకు పోకుండా ఉండాలి తద్విరోధిషు ఉదాస్యనత వాటి విషయంలో మనం తటస్థంగా ఉండాలి మన మనసు ఎప్పుడు కూడాను పరమేశ్వరుని యొక్క పాదాల లగ్నమై ఉండాలి దానికి విరోధమైనటువంటి విషయాలు అనిత్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండాలి అది ఇది ఈ గోపిక చేసినటువంటి ప్రార్థన నెక్స్ట్ నంబర్ ఫిఫ్టీన్ అట్టతియద్భవాన్ అనికానన త్రుియుగాయేమ్యత కలక శ్రీముఖం చడవుదీక్ష పక్షమ అట్టతిద్భవా అన్ని కానో త్రుటి యుగాయతే అపశ్యత శతం అది సంధి ఈవిడ అంటూ ఉంది ఈవిడదొకటి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థిస్తే ఈవిడ ఒకేసారి బ్రహ్మదేవుని తిట్టడానికి మొదలైంది చూడండి అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు బ్రహ్మ ఈవిడ అంటూ ఉంది హే కృష్ణ ఒక్క మాట విను అటతి యద్భవాన్ అన్హి కాననం యత్ ఎప్పుడైతే భవాన్ నివు యద్భవాన్ ఎప్పుడైతే నీవు అన్హి హాకు నావత్తుస్తే అది నాకు హావత్తుగా చదవాలని ఇంతకుముందు మీకు వ్యాకరణం చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పలేను ఇస్త కాబట్టి అహ్ని అనకూడదు అన్నిహి అనాలి కాబట్టి అటతి యద్భవాన్ యత్ ఎప్పుడైతే భవాన్ నివు అన్హి అంటే పగటిపూట అన్హి అంటే పగటి పూట కాననం అడవికి అంటే బృందావనానికి అటతి వెళ్తావో అంటే పగటి పూట ఉదయాన్నే గోవుల్ని తీసుకొని గోవత్సముల్ని తీసుకొని పరమేశ్వరుడు బృందావనానికి వెళ్తాడు కదా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఇక్కడ ఏం జరుగుతూ తెలుసా త్రుటి యుగాయతే త్వం అపశ్యతాం త్వం నిన్ను అపశ్యత పశ్చతాం అపశ్యతాం కాబట్టి ఎప్పుడైతే నిన్ను చూడనటువంటి మాకు అపశ్యతాం ఎందుకని నువ్వు బృందావనం విడిపోయావు గనక నువ్వు అడవికి పోయావు గనక పగటిపూట ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు మాకు కనిపించవు గనక మేము చూడు త్వం అపశ్యతాం నిన్ను చూడని మాకు త్రుటి త్రుటి అంటే థర్టీ మినిట్స్ అర నిమిషం త్రుటి అంటే కాబట్టి త్రుటి యుగాయతే అబ్బా ఒక అర నిమిషం మాకు ఎట్లా ఉందంటే యుగంలాగా ఉంది హే భగవాన్ కాబట్టి ఒక యుగం నడిచిపోతే ఎట్లా ఉంటుందో ఒక అర నిమిషం మాకు ఆ విధంగా ఉంది ఇటువంటి అర నిమిషాలు రెండైతే ఒక నిమిషం ఇవి అరవై అయితే ఒక గంట అటువంటి ఇరవై మళ్ళీ పన్నెండు గంటలు ఇంతకాలం నువ్వు అడవిలో ఉంటావు బృందావనంలో ఉంటావు త్రుటి యుగాయతే కాబట్టి అర నిమిషం మాకు ఒక యుగంలాగా అయిపోతా ఉంది హే భగవాన్ కుటిల కుంతలం శ్రీముఖం చెతే కుటిల అంటే వంకర అర్థం కుటిల అంటే సంస్కృతంలో అంటే కరళ కరళ వంకర కుటిల కుంతలం పరమేశ్వరుడికి ఆయనకి మనలాగా వడచెంబులాగా ఉండదు తల బాగా కుటిల కుంతలం అర్థమవుతుంది చక్కని ముంగులతో ఆయన శోభిస్తూ ఉంటాడు వంకట తిరిగి ఉంటాయటవి శ్రీముఖం చతే వాటితో శ్రీముఖం శ్రీ అంటే ప్రకాశవంతమైనటువంటి ముఖం అంటే నీ యొక్క మోము కాబట్టి ఆ కుటిల కుంతలం వంకరైనటువంటి ఆ ఉంగురాల జుట్టు అదికే లేదు ఉంగురాల జుట్టుతో దివ్యంగా ప్రకాశించేటువంటి నీ ముఖాన్ని దృశాం అయ్యా అలా చూసేటప్పుడు దృశ్యాం కన్నులకు ఏ కన్నులవి ఫోర్త్ లైన్ ఉదీక్షతాం దృశ్యాం కాబట్టి నిన్నే చూస్తూ ఉన్నటువంటి ఉదీక్షతాం నిన్నే చూస్తూ ఉన్నటువంటి మా కన్నులకు పక్షమకృత్ పక్ష్మ అంటే రెక్కలు లేక రెప్పలు పక్ష్మ కృతు అంటే దాన్ని సృష్టించినటువంటి వాడు కర్త కృతు అంటే ఆ యొక్క కంటికి రెప్పలు ఉన్నాయి చూసారా పక్షుమకృత్ ఆ రెక్కల్ని సృష్టించినటువంటి వాడు ఎవడో వాడు ఎవడైనా సరే జడ మందమతి కాబట్టి సృష్టించేటువంటి వాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఈ బ్రహ్మదేవుడు ఎవడో కాదు పెద్ద జడుగా కనపడతా ఉండేడు అాబు ఈ ప్రపంచంలో మందమతులను చాలామందిని చూచాము కానీ ఇంత మందమతిని మేము ఎక్కడా చూడలేదు కాబట్టి ఈ సృష్టిని తయారు బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో అతడు మందమతి జడు ఎందుకు జడుడు జడు కాకపోతే చైతన్యం అయ్యి ఉండాలి చైతన్యం అయ్యి ఉంటే ఈ బాధ తెలుసుకోడా ఎందుకని ఇది ఎందుకు పెట్టాడు ఇది పక్ష్మకృత కాబట్టి రెప్పలు ఎందుకు పెట్టాడు రెప్పలు పెట్టడం వల్ల ఆయన జడుడం తెలుస్తుంది అంటే ఈ గోపిక యొక్క మనసు పూర్ణంగా నారదుడు చెప్పినట్టుగా తదర్పిత కెలాచారత తద్విస్మరణే పరమవ్యాకుల తేతి తదర్పిత కెలాచారత కేవలం భగవంతుని యొక్క పాదార లగ్నం చేసి తద్విస్మరణే అది గనక మరుపు పరమ వ్యాకుల తేతి తీవ్రమైనటువంటి క్షోభని వ్యధని అనుభవించడం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి భక్తి నిన్ను వదిలిపెట్టి ఉండలేనిటువంటి భక్తి కృష్ణ ప్రాణాలు పోయినా బ్రతుకులు ప్రాణాలు పోయినా ్రతుకులుంటాయి బ్రతుకులకు బ్రతుకులే అతుకులవుతాయి ఎన్ని జన్మలైనా వెతకెదను నిన్ని మదిలోన నీవు లేక నేను లేను లేను నిన్ను విడిచి నేను ఉండలేను నీవు లేక నేను లేను లేను హే భగవాన్ నువ్వు లేకుండా ఒక్క క్షణం నేను బ్రతకలేను నా ప్రాణాలు నిలవ పరమ వ్యాకుల తీవ్రమైనటువంటి క్షోభను అనుభవిస్తాను మహాభక్తులంతా అట్లాగే అనుభవించారు మీరాజేళ్ళవి తు భయే సరో మైయే తరువర మనీ పక్ష తు తోడో పియా మహి తోడో తు नहीं <laughs> నువ్వు నన్ను వదిలిపెట్టచ్చేమో కానీ నేను నిన్ను వదిలి బతకలేను మైన హీ తోడోరే నిన్ను వదిలి మరెవరిని నేను ఆశ్రయించేది ఈ ప్రపంచంలో నీలాంటి వాడు నాకు ఎవరు దొరుకుతాడు నాలాంటి భక్తులు నీకు కోట్ల దొరుకుతారు భగవాన్ నాలాంటి వాడు నీకు దొరుకుతారేమో కానీ నీలాంటి భగవంతుడు నాకు దొరికేటువంటి అవకాశం లేదు తుంబే సరోవరు మైబనీ మచేయా నీవనేటువంటి సరోవరములో నేనొక చేపనై ఉంటాను తన మనుగడకు ఆధారమైనటువంటి నీటిని వదిలిపెట్టి చేప ఏ విధంగా అయితే బ్రతకలేదో నా జీవనానికి నా బ్రతుకుకు ఆధారమైనటువంటి నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేను తుంభయే తరువువరు మైబని పక్షియా నీ ఒక చెట్టువైతే నేనొక పక్షిని చెట్టు మీద ఉండేటువంటి పక్షి తనకు ఆధారమైనటువంటి చెట్టును వదిలిపెట్టి విశాలమైనటువంటి ఈ ప్రపంచంలో ఎంతగా సంచరించినా పరిభ్రమించిన అలసిపోయినప్పుడు విసుగు చెందినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాలితే తప్ప మరొక మార్గం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞాన మనోహర దృశ్యాలన్నింటినీ చూచి వాటి చేత వ్యామోహితుండే నేను గనక ఈ ప్రపంచం మీదకి పోతే భగవాన్ మళ్ళీ నీ పాదాల దగ్గరికి వస్తే కానీ నాకు తృప్తి లేదు నాలాంటి భక్తులు నీకు ఎంతమందైనా దొరుకుతారేమో కానీ నీలాంటి భగవంతుడు నాకు దొరికేటువంటి అవకాశం లేదు గనక ఎత్ ప్రాప్య తదేవ అవలోకయతి తదేవ శృణోతి తదేవ చింతయతి తదేవ భాషయతి అటువంటి భక్తి కనుక ఏర్పడిందంటే తదేవ అవలోకయతి ఇంకా ఈ కళ్ళు అది చూస్తూ ఉంటాయి ఎప్పుడైనా అంతేనాయన ఇది ఒక భక్తి విషయంలోనే కాదు ఎవరి మీద మనకు మనసు ఉంటే మన కళ్ళల్లో వాళ్లే కనపడుతూ ఉంటారు నిజంగా మన హృదయంలో గనక భక్తుంటే మన కళ్ళల్లో భగవంతుడిని నిలిచిపో తదేవ అవలోకయతి భగవంతుడే చూస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ ఎవరు కనిపిస్తూ వాటిల్లో పరమేశ్వరుడే గోచరిస్తూ ఉంటాడు తదేవ అవలోకయతి తదీవ శరుణోతి ఆయనకి సంబంధించిన విషయాలే వినపడుతూ ఉంటాయి తదీవ చింతయతి ఈ మనసు ఎప్పుడు కూడా ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది తదేవ భాషయతి ఆ విషయాలే మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే భగవంతుని మీదగా మనసు వెళ్ళిందో రెండో దాని మీద వెళ్ళే అవకాశం లేనేలేదు అదే ఇక్కడ కాబట్టి చూడడం తదేవో అవలోకండి చూడడం అంటే కళ్ళతో చూడడం అనే కాదు ఎందుకని ఇప్పుడు రుచి చూడడం అంటాం కదా కళ్ళతో చూస్తావా కాబట్టి అది అనుభవం అని అర్థం కాబట్టి ఇది మనసులో కలిగేటువంటి అనుభవం అటువంటి అనుభవాన్ని పరమాత్ పరమాత్మ మనకు ప్రసాదిస్తూ ఉంటాడు అయ్యా నీవు ఉదయాన్నే వెళ్ళి అది గోపిక చెప్పేది నువ్వు పగటిపూట బృందావనానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తూ ఉంటే అడుగడుగడుగోదిగో మనకన్నయ్యా అడిగో కృష్ణుడు అదిగో బాలకృష్ణుడు అని నీ కోసం చూడ్డానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యలో ఈ రెప్పలుండ్ల పక్ష్మకృత ఆ సృష్టికర్త సృష్టించినటువంటివి అవి అలా పడుతూ ఉంటాయి రె రెప్పలు ఆ రెప్పపాటు కాలం నిన్ను చూడడం మిస్ అయిపోతాను ఒకవేళ ఇవి లేవనుకో ఏది రెప్పలు లేవనుకో తదేకంగా చూచేవాళ్ళం తదేవ అవలోక అట్లాగే చూసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ రెప్పలు ఉండడం వల్ల చూడలేకపోతూ ఉన్నాము కాబట్టి ఈ రెప్పల్ని సృష్టించి మాకు ఎంత బాధను కలిగిస్తూ ఉన్నాడో ఈ రెప్పలు సృష్టించింది మేం కాదు మాకు ఇవి కావాలని మాకేం తెలియలేదు మేమేం అర్జీని పెట్టుకొని రెప్పలు తెచ్చుకొని రాలేదు ఈ ప్రపంచానికి కానీ ఇవి ఇచ్చింది ఆయన గనక ఆయనకి ఏమంత పెద్దగా ఎవరు బ్రహ్మదేవుడు కాబట్టి జడుగా కనపడుతున్నాడు జడ అది జడ ఉదీక్షితాం పక్ష్మకృత దృశాం ఉదీక్షతాం దృశాం నిన్నే చూస్తూ ఉన్నటువంటి దృశాం మా కన్నులకు పక్ష్మకృత ఈ యొక్క రెప్పల్ని సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎవడైతే ఉన్నాడో అతడు జడ ఆ రెప్పలే కనుక లేకుండా ఉంటే నిన్ను తదేకంగా చూసేవాళ్ళం ఏమో గోవర్ధనగిరిని పరమాత్మ ఎత్తినప్పుడు పదహైదు కిలోమీటర్ల విస్తీర్ణం గోవర్ధనగిరిని చెట్కిన వేలి మీద నిలబెట్టినప్పుడు ఆ బండ మీద నిలబడి చుట్టూ గోపబాలులు గోపులు గోవులు గోవత్సములు అన్నీ కూడా అక్కడ చేరిపోయినప్పుడు వాళ్ళని నవ్వుతూ పరమాత్మ చూస్తూ అలా పట్టుకున్నటువంటి దృశ్యాన్ని ఏమో భాగవతం రాసేటప్పుడు నాకు ఇన్నిసార్లు కళ్ళలో నీళ్ళకు కారిపోయినాయో అంత అద్భుతమైనటువంటి లీల అది లీల ఆ తర్వాత ఈ గోవర్ధనగిరి లీలా కాబట్టి అప్పుడే నేను గిరిధారి అని పేరు పెట్టాను మన మాసుపత్రికి అక్కడ ఒక మాట అప్పుడే రాశాను సుందర సురభీళ్ళ యమునారవన సుందరూరీయమునా నందనందనుని రసమయరాగధన సుందర రబిళయయమునా నందనందనూని రసమయ రాగదన సుందరురళయమున Kunda Nethina mohanabala. mohanabala Bhaktula Baruvulu Dinchedilila Kunda Nethina Mohanabala Bhaktula Nethina Mohanabala రుచడి శ్యామసుందరు గడి వేళ శ్యామసుందరు గడి వేళ కంటిని మూసే రెప్పలు ఏమో ఆ సన్నివేశం రాసేటప్పుడు నాకు అనిపిస్తుంది రాస్తున్నాననిపిస్తుండలే నాకు చూస్తున్నాను ఆ దశలో కాబట్టి ఈ కంటి మీద కనుక రెప్పలు లేకుండా ఉంటే ఆ గోవర్ధన ఎత్తి పట్టినటువంటి ఆ సన్నివేశాన్ని తదేకంగా చూసి ఉంటే ఆ ముఖ అరవిందాన్ని ఎట్లుండేదో కొండనే తిన మోహన బాల మోహన బాల బతుల బరువు తింఛడి లేమా సుందరుని గడి వేళా చడి వేళ కంటి మూసే ఏల సుందర సురభేళ రెప్పందరళునా తీరవన నందన ధరుని రసమయ రాగదన సుందర సురవీళయమునా <Sulavida> తీరవన <yamuna tira varna. Sus> <Sus> <Sus> <Sus> <Sus> గిరిధారిని చూస్తూ బహుదారి రాగంలో దీన్ని నేను కంపోజ్ చేశాను ఈ పాటని అప్పట్లో కాబట్టి ఏ రాగమేసి పాడతాం ఇది అంటే బహుదారి అయితే చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆయన గిరిధారి గనక అని ఈ రాగమేసి పాడింది కాబట్టి ఈ భావన ఎవరికైనా వస్తారు భక్తి కలిగినప్పుడు భగవంతుని తదేకంగా దర్శించాలి కదా ఇప్పుడు తిరుమలకి పోతాము చూడండి బ్యూటీ ఎంత మన సంస్కృతుల వైభవం ఆయన అది తెలుసుకోవాలి భక్తి వైభవం తీరా ఇక్కడి నుంచి కష్టపడిపోయి గర్భగుడిలో ఎంటర్ స్వామి దగ్గరకు పోయి ఆయన్ని తదేకంగా చూస్తూ హారతిచ్చే సమయంలో బాత ఏం చెప్పాలి దీనికి ఎందుకో తెలుసా నువ్వు ఎన్ని కష్టాలు పడి ఆయన దగ్గరకు వచ్చావు గనక క్షణం తీరిక లేకపోయినా సమయం చూసుకొని వచ్చావు గనక పరమేశ్వరుని యొక్క కృప నీ మీద పడడం వల్ల అప్పుడొక సత్యం చెప్తున్నాడు నీకు నైనా నువ్వు బయట వెతుకుతున్నావు భగవంతుడిని నేను బయట కాదు ఉండేది నీ లోపలున్నాను నీ లోపలున్నాను నీ లోపల ఇది జయదేవుడు కూడా చెప్తాడు రాధతో ఏమన్నా తెలుసా మంజు తర కు తల సదని మంజుతర కుజ తల కేస రసి తే నవభవద శోకదళ శయ స రే ఇహ విలస రథిర తరళహ రే ప్రవిష రాధే ప్రవిష రాధే మాధవ సమీపమిహ కురు మంగళశతాని ప్రవిషరాధే ప్రవిషరాధే హే రాధ అంటే స్వామి కోసం రాధ బాధపడుతూ ఉంది అన్ని వైపులా చూస్తూ ఉంది అక్కడ ఒక చలికత్త వచ్చి చెబుతుందట రాధకి రాధ ఒక మాట విను ఎక్కడికి చూస్తున్నావే ఎక్కడికి కృష్ణుడు రాలేదనేసి ఊరుకో ఇదిగో ప్రవిశ రాధే రాధే ఓ రాధ ప్రవిశ ఇది ఒక పో ప్రవేశించు మాధవ సమీపమిహ అది ఎక్కడికి మాధవ సమీపం మాధవుడికి దగ్గరగా పో ఎక్కడ ఇహ ఇహ ఇహ ఇహ హృదయ కుహర మధ్యే హృదయ కుహర మధ్యే కాబట్టి ఎక్కడ ఇహ ఈ పొదరింటిలో ఉన్నాడు నువ్వు అక్కడ వెతుకుతూ ఉన్నావు కృష్ణుడు అక్కడ కనపడతాడు అనుకుంటూ ఉన్నావు అక్కడ లేడు ఇహ ఇదిగో ఈ పొదరింటిలో ఉన్నాడు ఈ హృదయం అనేటువంటి పొందరింటిలో ఉన్నాడు మంజుతర కుంజతల కేస్తారా మనోహరమైనటువంటి మిక్కిలి మనోహరమైనటువంటి మంజుతర తర తమగా మంజుతర మిక్కిలి మనోహరమైనటువంటి కుంజతల ఆ పొదరిళ్ళు ఏదైతే ఉందో అక్కడ ఆయనతో నువ్వు క్రీడించాలి రాస క్రీడ జరగాల్సిన ప్రదేశం అది జీవుడు పరమాత్మతో ఐక్యంగావాల్సినటువంటి ప్రదేశం అది మంజుతర కుంజతల కేలి సదనే ఆత్మక్రీడ కేళి సదనే ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది ఎక్కడో కాదు ఇహ ఈ హృదయములో ఈ పొదరింటిలో ఈ పొదరింట్లో అంటే ఈ హృదయంలో ఇహ విలాస రతిరభస హసితవదనే ఆత్మానందాన్ని పొందడానికి హసితవదనే నవ్వుతున్నటువంటి మోము ఓ రాధ నవభవ దశోకదళ్ళ శయన సారే శ్రేష్టమైనటువంటి సారే నవభవ దశ నవభవత్ అశోకదళ శయన సారే శ్రేష్టమైనటువంటి పూల పాన్పది అశోక ఆ దళాలు ఏవైతే ఉన్నాయో పుష్ప దళాలు వాటితో అమర్చినటువంటిది ఇహ విలస కుచకలశతరళ ప్రవిష రాధే ప్రవిషరాధే రాధే ఓ రాధాదేవి కాబట్టి అక్కడి నుంచి వస్తాడేమో ఇక్కడి నుంచి వస్తాడేమో అని బృందావనములు అన్ని వైపులా చూస్తూ ఉన్నావు అట్లా రాడమ్మ ఎందుకని ఇక్కడుండేవాడు అక్కడ ఏడు ఉంటాడు ఇక్కడ నీకు దొరికేది ఆల్రెడీ ఉన్నాడు ఇహా ఏది ఈ పొదరింటిలో ఉన్నాడు ఈ హృదయం అనేటువంటి ఉన్నాడు ప్రవిషరాధే ప్రవిషరాధే కాబట్టి కేవలం భగవంతుణ్ణి కంటి రెప్ప కూడా ఆర్పకుండా తదేకంగా చూడాలి అనుకునేటువంటిది భక్తి ఏ పరమేశ్వరుడినైతే నేను తదేకంగా అవలోకించాలని అభిప్రాయపడుతూ ఉన్నానో ఆ పరమేశ్వరుడు నా అంతరంగంలోనే ఉన్నాడని తెలిసి అక్కడ క్రీడించడం జ్ఞానం అంతేంకెళ్ళదు ఇది భక్తి జ్ఞానం అంటే ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవీషా